आप्याय मांगा वापरा शुश्रोत्रनिंद्रिया चर्वा ब्रह्म उपनष माह ब्रह्म निराकुरा ब्रह्म निराको निराकरण निराकरण में उपनिषत्सु धर्मास्ते मि सन्त पे मि सन्त होवाच शातिशाशा सात आला गोपदी पेदी అన్ని నిర్దిష్టమైన రూపురేఖలు లేనిది అలాంటే ఒక తత్వాన్ని వీళ్ళు కనుక్కున్నారు అదేమిటో వాళ్ళకి అర్థం కాదండి అది బ్రహ్మ అని ఆ ఉమా విద్య కథను ఇక్కడ కథ కాదు ముఖ్యం దాని సింబాలిజం స్పష్టంగా తెలుస్తోంది కదా ఉమా అంటే విద్య బ్రహ్మ అంటే ఎలా ఉంది నిర్గుణమో నిర్గుణమో నిరాకారము అన్నట్టుగానే ఉంది చూపించు దాన్ని యక్షమని వర్ణించడంలో సో అది కనపడుతుంది కానీ అంతర్ధానం అయిపోతుంది బ్రహ్మ కూడా అలాగే ఉంటుంది ఉన్నట్టు కాదు లేనట్టు కాదు లేదన్నా ఉంటే అది లేదే ఏది లేదు ఉందన్నాను అంటే కంటికి కనపడేది కాదు ఆ విధంగా దానికి అది బ్రహ్మ అని చెప్పారు ఇక్కడ స్పిరిచువాలిటీకి రిలిజియాసిటీకి పెద్ద డిఫరెన్స్ ఇక్కడే వస్తుంది స్పిరిచువాలిటీలో కనబడే జగత్తుకు మూలమునందు ఒకనొక కారణతత్వమును తెలుసుకునే ప్రయత్నం అది స్పిరిచువాలిటీ రిలిజియాసిటీ అంటే ఏమిటి అది కనపడే జగత్తు యొక్క మూలము నొందల కారణతత్వము ఫిలాసఫీకి ఫిలాసఫీని ప్రక్కన పెట్టి ఎవడో పెద్ద ఆయన మన కోరికలను తీర్చాడు మన భయాలను పోగొట్టతాడు ఎందుకంటే మనిషికి రెండు వెంటాడుతూ ఉంటాయి మన కోరికలు భయాలు వీరి కోరికలను తీర్చేవాడు పరివాడు ఉండాలి భయాలని పోగొట్టేవాడు పరివాడు ఉండాలి కాబట్టి ఇద్దరూ పరమాత్మ పరమేశ్వరుణ్ణే దర్శించే ప్రయత్నం చేస్తారు భావించే ప్రయత్నం చేస్తారు కానీ స్పిరిచువలిస్ట్ ఎలా భావన చేస్తారంటే సకల జగత్తుకు మూలమునందు ఉన్న తత్వము నామరూపాత్మకమైన జగత్తుకు అధిష్టానము చలనాత్మకమైన జగత్తునకు మూలమునందుండే శక్తి తత్వము రెండు రకాలుగా చూడాలి జగత్ నామరూపాలు ఉన్నట్లుగా రామరూపము అంటే ఉంది ఉన్నది ఉన్నదానికి నామరూపం ముసుగు కాబట్టి నామరూపములు ఉన్నాయి అనే ఆ ఉనికి అనుభవానికి రావడంలో మూలమునందుండే అస్తిత్వం సద్రూపమైన పరమాత్మ చలనమునకు మూలమునందుండే శక్తి శక్తికి చలనానికి తేడా శక్తి చలనము అని ఉండదు శక్తి చలనము ఉండదు కానీ చలనమునకు హేతువుతుంది చలనము స్వయం స్వయం సిద్ధము కాదు ఆ శక్తి యొక్క అనుగ్రహము చేత చలనముంటుంది హ్యాన్లాగా కాబట్టి మనకు కనబడుతున్న చలనమునకు మూలమునందు ఉన్న తత్వము మనకు కనపడే నామరూపములకు మూలమునందు ఉన్న తత్వము అది రెండు ఒకటే దీన్ని శక్తి అన్నారు అది శివ అన్నారు రెండు రెండుగా అనాల అన్న మీదట రెండింటినీ ఐక్యం చేయాల్సి వస్తుంది రెండుగా మిగలకూడదు రెండుగా మిగిలితే అది అసత్యమవుతుంది కాబట్టి ఆ శివశక్తి రెండింటినీ కంబైన్ చేసి పరబ్రహ్మ దిస్ ఇస్ స్పిరిచువల్ విష అలా కాకుండా మాకేవో కోరికలు ఉన్నాయి భయాలున్నాయి వీటిని కింగ్ ఎలా అయితే కోరికల్ని భయాలను పోగొడతాడో ఆ రకంగా ఓ పెద్ద భయాలను పోగొడుతూ ఉంటాడు తనను ఆశ్రయించిన వారిని కింగ్ రాజు ఎవరిని ఎవడని రక్షిస్తాడు ఎవడని ఆశ్రయిస్తే వాళ్ళని రక్షిస్తాడు రాజుని తిరస్కరించిన వాళ్ళని ఏం చేస్తాడు జయంలో వాడేస్తాడు అలాగే దేవుడు కూడా ఆపరేట్ చేస్తాడు దట్ ఈజ్ హౌర్ రెలిజియన్ ఫంక్షన్స్ ఏదైతే ఉపనిషత్తుల కథగి రెలిజియన్ కథకి ఎంత తేడా అవుతున్నారో సరే మొత్తానికి విజయం అనేది మీ గొప్ప విజయము కాదు ఇదంతా కూడా పరమాత్మ యొక్క శక్తి నుండి ఆవిర్భవించిన విజయము మాత్రమే ఆ పరమాత్మయే మీ యక్షమ రూపముగా ప్రకటనైనది అని ఆ విద్య బోధించినది అంటే ఆ జ్ఞానం వాడికి కలిగి ఆ ఇంద్రులకు కలిగినదే అని అభిప్రాయం భాష్యకారుడు తతమావాక్యా హిదాచకారా బ్రహ్మేతి ఇంద్ర అలా అన్వయించుకోవాలి మీరు తత అంటే తస్మాదుమావాక్యా అంటే ఏ ఇంద్రహ బ్రహ్మేతి విదాంచ అలా వెనక్కి పెట్టుకోవాలి కర్త కర్మాలు అవధారణాత్వ ఇది దాన్ని కూడా అనుభవించుకోవాలి ఇలాగా తతోహవ ఇది అవధారణాత్ తోహైవ అని ఒక ఎలా కదా అవధారణ అవధారణ అంటే నొక్కి చెప్పుట అలా నొక్కి చెప్పుట ఇంద్రుడు స్వతంత్రంగా ఏం తెలుసుకున్నది కాదు ఆ విద్య యొక్క అనుగ్రహం చేతను తెలుసుకున్నాడు మాదేవి యొక్క అనుగ్రహం మా అంటే విద్యతో తెలుసుకున్నాడు అంటే ఇప్పుడు జ్ఞానోదయం ఈగో యొక్క అకాంప్లిష్మెంట్ అని అనుకోరాదు జ్ఞానోదయం కలుగుతుంది అది ఈగోస్ అకాంప్లిష్మెంట్ కాదు ఈగోస్ అకాంప్లిష్మెంట్గా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మళ్ళీ అజ్ఞానంలో పడిపోతాడు అదే అభిప్రాయం ఇప్పుడు కూడా మీ అనేది కాన్షియస్నెస్లో ఉండదు ప్యూర్ కాన్షియస్నెస్లో మీ ఉండదు ఉండివన్నీ ఉంటాయి పనులన్నీ అవుతూ ఉంటాయి మాటలు ఉంటాయి చేతలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మీ అనేది ఉండదు అహంకార రూపంగా ఉండదు సో కైన్ అసే ఫంక్షనల్ మీ ఉంటే ఉండొచ్చు బెటర్ అది విద్య అంచేతనే విద్య ఉంటుంది తప్ప మమ విద్య అంటే ఏమీ ఉండదు బ్రహ్మ విద్య దగ్గర మమ విద్య అంటే ఉండదు ఏంటైతే బ్రహ్మ విద్యకి సర్టిఫికెట్లోనే ఉండవు మామూలు గారితాజిక్ష విషయం వీటన్నిటికీ సర్టిఫికెట్లు ఉంటాయి అక్కడ మనం పూర్తయింది స్వాతంత్ర అయిన నా అన్నల అభిప్రాయం ఏంటంటే యొక్క ఉపదేశం ఉన్నట్లయితే బ్రహ్మజ్ఞానము చాలా అనుకూలంగా ఉంటుంది స్వతంత్రంగా తనంత తనగా పేపర్ బ్యాగ్స్ అవి చదివేసి దాన్ని పట్టేసుకోవడం అంత సంభవము కాదు అనే అభిప్రాయం మంచిది తస్మాద్ అతితరాని ఎత్ అగ్ని వాయు ఇంద్ర ఈ ముగ్గురు ఉన్నారు చూసారు అగ్ని వాయు ఇంద్రుడు దేవతలందరిలో వీళ్ళు ఉత్తములుగా పరిగణింపబడుతున్నారు కారణం ఏంటంటే వీళ్ళ ముగ్గురు కూడా ఆ యక్షములకు సమీపానికి వెళ్ళారు అగ్నిను వాయువు యక్షము సమీపానికి వెళ్లి యక్షముతో సంభాషణ చేసే భాగ్యం వాళ్లకు కలిగింది ఇంద్రుడైతే మరీ ఎక్కువ సాక్షాత్తు ఆ ఉమాదేవి యొక్క అనుగ్రహం వాడి ఆయన మీద కలిగింది ఆయనకి జ్ఞానోపదేశం కూడా అయినది ఈ కారణం చేత పరబ్రహ్మకు దగ్గరైన కారణం చేత వీళ్ళు మిగతా దేవతలలో ఉత్తమ స్థానాన్ని ఆక్రమించగలిగినారు అభిప్రాయం ఏంటంటే ఎవడైతే కేవల లౌకిక వ్యవహారాల్లోనే ఉండిపోతారో వాడు లోకంలో ప్రతిష్టావంతుడు అయినప్పటికీ వారు ఈశ్వరుని సమీపానికి వెళ్ళిన వాడు ఎన్నిటికీ కథాలడు కాబట్టి వాడి ప్రతిష్ట కూడా చాలా అల్పంగానే ఉంటుంది అలా కాకుండా ఎవరైతే తమ స్వరూపమును దర్శించి ఈశ్వరుని సమీపానికి వెళ్తారో వాళ్ళైతే లోకంలో కూడా ఒక విశిష్టమైన స్థానము ఉండును అనే అభిప్రాయం ఎత్ అగ్ని వాయు ఇంద్రహ వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏతే దేవ ఎటు అంటే ఏ అగ్ని వాయువు ఇంద్రుడనే ఎవరైతే ఉన్నారో ఏతే దేవాహ ఈ ముగ్గురు దేవతలు అన్యాన్ దేవాన్ని మిగిలిన దేవతలను అతితరామివ చాలా అతిక్రమించి అధిగమించి వాళ్ళకంటే ఎక్కువ స్థానంలో ఉన్నారా అన్నట్టుగా మనకు అలా ఎందుకంటే తస్మాత్ అందువలన అందువలన అంటే పైన చెప్పిన విధముగా ఆ పరమాత్మతోటి వాళ్ళకి సన్నివేశము ఉంటుట వలన ఆ తస్మాత్నే మళ్ళీ వర్ణిస్తున్నారు అందువలన అందువలన అనగా ఎందువలన హి అని ముందు చూడండి తస్మాత్ అందువలన అందువలనగా ఎందువలన హి యస్ ఎందువలనగా వీళ్ళ ముగ్గురు ఏనత్ అంటే ఈ పరమాత్మను నేర్ష్టం వస్తునత్ ఏతత్ ఏనత్ రెండు ఉంటాయి ఏతత్ ఏతే ఎతాని ఏనత్ ఏతే ఎతాని ఏనే ఏనాని ఆ యాబదులు నా ఏతాబదులు ఏనా వస్తుంది దాన్ని అతి దేశము అనేది అంట అన్వాదేశము అతి దేశంగా అంటే ఆ వస్తువుని ఇంతకుముందు చెప్పి మళ్ళీ దాన్నే మళ్ళీ రిఫరెన్స్ ఇచ్చినప్పుడు అన్వాదేశము అని వస్తుంది దాని పేరు అన్వాదేశము అటువంటి అన్వాదేశ సందర్భంలో ప్రథమ ద్వితీయ తృతీయ యొక్క వచనము షష్ఠీ సప్తమి ద్వివచనములలో ఏతత్ మొదలు ఏనత్ వస్తుంది అది సూత్రం తృతీయ టౌస్ వే అనేదో ఏతత్ పైన వచ్చింది అంటే పైన చెప్పిన బ్రహ్మని మళ్ళీ చెప్తున్నాడు కాబట్టి ఏనత్ వచ్చింది ఏనత్ ఈ బ్రహ్మను ఈ ముగ్గురు దేవతలు కూడా నేదిష్టం పసుపుషు చాలా దగ్గరగా స్పృశించినారు సృశించుటానికి చెట్టు చచ్చటం కాదు దే ఇంటరాక్టెడ్ క్లోజ్లీ ఇట్ దట్ దట్ ఈస్ ది రీజన్ వై వాళ్ళు మిగిలిన దేవతల కంటే ఉన్నత స్థానమును ఆక్రమించినారు ఇంకా హీ అస్మాత్ బికాస్ తే ఆ ముగ్గురు దేవతలు ఏనత్ ఈ పదం బ్రహ్మను విధా బ్రహ్మేది విధానం చెరాల మొట్టమొదటి వాళ్ళకే తెలిసింది ఆ తర్వాతనే మిగతా వాళ్ళకి వాళ్ళు చెప్పగా తెలిసినది కాబట్టి వాళ్ళ ముగ్గురికి ప్రత్యేకమైన స్థానము కలదు ప్రథమ ఏకవచనం అంటే ఒక్కొక్కరికి ఏకవచనం అగ్ని ప్రథమ వాయు ప్రథమంద్ర ప్రథమ వాళ్ళ ముగ్గురిలో వీళ్ళ ముగ్గురికి ఒక రకమైన ప్రథమ ఫలదు తెలుసుకోవడంలో ఆ విధంగా వాళ్ళు ఇతర దేవతల కంటే ఉన్నతమైన స్థానము ఆక్రమించి భాష్యం ఎస్మాత్ అగ్నివాయుంద్రా దేవాణ సంవాదర్శనాదినా సామీప్యముపగతా ఇది బ్రహ్మజ్ఞానము యొక్క దృష్టఫలం మోక్షము మోక్షము మన ఇతరుల కంటి కనపడదు ఇతరుల కంటిగా కనబడుతుంది మోక్షము వాళ్ళు జీవముక్తులుగా ఉంటారు దేహ త్యాగమైన తర్వాత విదేహముక్తులు పొందుతారు కానీ అసలు దృష్టఫలం ఏమిటంటే ఫ్రీగా ఉంటారు మిగతా వాళ్ళకంటే మిగతా వాళ్ళు బంధంలో ఉంటారు సంసార బంధంలో ఉంటారు వీళ్ళు ఫ్రీగా ఉంటారు ఇప్పుడు సంసార దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి సంసారి ఆ లక్ష రూపాయలకి స్లేవుగా బతుకుతారు బంధం అంటే ఇలాగే ఆ రూపాయలకు ఊడిగిన చేస్తూ బతుకుతుంది సంసారి అదే జ్ఞాని దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి ఆ లక్ష రూపాయల మీద ఒక రకమైన స్వాతంత్ర్యము కలిగి ఉంటాడు అలా అదే భోగ సంసారి భోగ సాధనానికి ఉంటాడు అదే భోగ మహాత్ముడి దగ్గర ఉంటే ఆయన స్వతంత్రంగా ఉంటాడు దానికి బందీ అవ్వడం ఆ విధంగా ఇది దృష్టఫలం బ్రహ్మజ్ఞానానికి దృష్టఫలం గట్టి కనబడే ఫలం అది వర్ణిస్తున్నారు ఏ కారణము చేతనైతే అగ్ని వాయువు ఇంద్రుడు అనే ఈ దేవతలు బ్రహ్మకు దగ్గరకు వెళ్ళినారో బ్రహ్మణ సామీప్యం ఉపగట దగ్గరకు వెళ్ళుటా సంవాదము దర్శనము మొదలైన వాటితో మాట్లాడడం చూడడం ప్రశ్నలు సమాధానాలు సందేహాల ప్రకారం వాటెవర్ సో ఆ విధంగా బ్రహ్మకు దగ్గరగా వెళ్ళారు కానీ వీళ్ళు తస్మాత్ స్వైర్గుై అతితరామివ శక్తిగమ్యైతరా అందువలన ఈ ముగ్గురు దేవతలు అన్యాన్ దేవాన్ అతితరాం ఇవ మిగిలిన దేవతలనందరినీ అతితరాం ఇవ అంటే అతిశేరతే ఇవ అతితరాం అన్నదాన్ని వెర్బు పెట్టుకోవాలి అతిశేరతే ఇవ శేతేషయా అని బహువచనం అది కనుక వాళ్ళు మిగిలినటువంటి దేవతలనందరినీ అతిక్రమించి అంటే వాళ్ళ స్థానం కంటే అధికమైన స్థానాన్ని చేరి ఉన్నారా అన్నట్టు ఇవ యాస్దో అందరూ కలిసే ఉంటారా కలిసే ఉన్నా ఈ ముగ్గురికి ఉన్నటువంటి ఉన్నతి వాళ్ళకి మిగతా వాళ్ళకి లేదు యాస్దో ఎవరి సుపీరియత్తుడే అతడి దేవత ఎందువల్ల ఏ విధంగా సుపీరియత్ అంటే వీళ్ళకి ఏమన్నా ఏదైతే సింహాసనాలు వేసి కూర్చోబెట్టిన్నారా అంటే కాదు స్వై గుణై అతిశయతే ఇలా ఇప్పుడు పరబ్రహ్మ సమీపానికి వెళ్ళినందువల్ల వీళ్ళకి గొప్ప గుణములు నిర్మాణం ఉంటుంది ఒక హ్రీడం నిర్మాణం ఉంటుంది ఆ గుణముల చేత ఇతర దేవతలను అతిక్రమించి ఉన్నారా అన్నట్లు గుణములు ఎటువంటి గుణములు శక్తి గుణాది మహాభాగ్యై ఇతరులను వేటితో అతిక్రమించారంటే గొప్ప భాగ్యములతో అతిక్రమించినారు గొప్ప భాగ్యములు అంటే శక్తి అంటే ఇతర జ్ఞానము నుంచి శక్తి వస్తుంది పవర్ ఆఫ్ అది ఉంటుంది తర్వాత జ్ఞానము వల్ల గుణాలు ఉంటాయి జ్ఞానం లేనివాడు అహంకారంగా క్రో కామక్రోధాలకి బాధ చేయ ఉంటాడు జ్ఞానం గల వాడు కామక్రోధాలను జయించి అహంకార మమకారాలు లేకుండా ఉంటాడు అవి గుణములు తర్వాత జ్ఞానమే గొప్ప శక్తి ఇటువంటి మహాభాగ్యములు వాళ్ళకు ఉంటాయి ఆ మహాభాగ్యములు మిగతా దేవతల కంటే అధికంగా ఉంటాయి వీళ్ళకి ఈ ముగ్గురికే ఆ కారణంగా ఈ ముగ్గురు మిగతా దేవతల చాలా గొప్పగా నిలిచినారు యువశబ్ద అనర్థక అవధారణార్థోవా నేను యువశబ్దాన్ని ఇవా అనే అర్థంలా చెప్పాను అలా చెప్పకుండా ఉంటే మంచిది అతితరాం ఇవ అంటే అతిశేరే ఇవ అతిక్రమించి ఉన్నారా అన్నట్లు అన్నీ చెప్పాను అలా అన్నట్లు డ్రాప్ చేసేయాలి ఇవా అనే పదానికి వేరే అర్థము లేదు అంటే అప్పుడు ఈ ముగ్గురు ఇతర దేవతలను బాగా అతిక్రమించి ఉన్నారు ఓకే లేదా ఇవాకి ఏవా అర్థం చెప్పే సందర్భాలు అనేకం ఉంటాయి వాటిలో ఇదొకటి సో అనిశ్చయముగా మిగిలిన మిగిలిన దేవతలను వీరు ముగ్గురు అతిక్రమించి ఉన్నారు అని చెప్తున్నారు ఎదే ఎప్పుడే ఎవరన్నా ముగ్గురును ఇది అగ్నిర్వాయురింద్రహరి ఎంతంటే ఎవరంటే వారు ఎవరు ఎవరనగా అగ్ని వాయు ఇంద్రహ ఎందుకని తే హి దేవాస్మాత్ తే అంటే దేవా అనర్థం హి అంటే ఎస్మాత్ అనర్థం తే హేన కదా తే అంటే హి అస్మాత్ ఏనద్ బ్రహ్మా నిర్దిష్టం అంతికతమం ప్రియతమం స్పస్పృశు స్పృష్టవంతథోక్త బ్రహ్మణ సంవాదాది ప్రకారీ ముగ్గురికి వచ్చిన ప్రత్యేకత ఏమిటి అంటే ఆ ముగ్గురుదేవతలు ఈ వికాస్ ఆ ముగ్గురుదేవతలు ఈ బ్రహ్మణు నేదిష్టం నేదిష్ట శబ్దానికి ఇమీడియట్ మీనింగ్ అంతికతమం చాలా దగ్గరగా ఇప్పుడు కూడా చాలా దగ్గర అంటే చాలా ప్రీతి కలిగి కలిగిన విధముగా అనే అర్థమే వస్తుంది వీడికి చాలా దగ్గర బంధు దగ్గర వాడు అంటే చాలా ప్రియమైన వాడు అని కాబట్టి ఇమీడియట్ మీనింగ్ ఈజ్ చాలా దగ్గర ఇంప్లాయిడ్ మీనింగ్ ఏమిటి చాలా ప్రియమైన రాస్తారు కాబట్టి నేరిష్టం అంతికతమం ప్రియతమం అందరికంటే ఎక్కువ ప్రీతి పాత్రలు ఏర్వేరు ముగ్గురము బ్రహ్మకు ఎందుకని బ్రహ్మను ఆ విధముగా అందరికంటే అందరికంటే ఎక్కువ ప్రీతి కలిగే విధముగా పస్పృశు స్పృశే స్పృష్టవంత స్పృశించినారు మళ్ళీ స్పృశించడం అంటే చేత ముట్టుకున్నారని కాదు చేత ముట్టుకోలేదు పైగా అంటే యథోక్తై బ్రహ్మణ సంవాదాది ప్రకాశై పైన చెప్పిన విధముగా బ్రహ్మతోటి బ్రహ్మ బ్రహ్మ యొక్క సంవాదము బ్రహ్మ యొక్క నమస్కారము ఇత్యాదులు వీళ్ళకి లభించినాయి బ్రహ్మణ సంవాద అంటే బ్రహ్మ యొక్క సంవాదము అంటే బ్రహ్మతోనే అర్థం మొత్తానికి సంవాదము ఎవరి యొక్క సంవా బ్రహ్మ యొక్క సంవాదం వీళ్ళకి దొరికింది కాబట్టి ఈ రకములుగా వీళ్ళు పరమాత్మకు బాగా దగ్గరైనారు ఆ కారణంగా దేవతలందరిలోనూ ఉన్నత స్థానమును ఆక్రమించినారు మంచిది ఇంకా ఇంకో కారణం తేహి ఏమో ప్రథమో విధాంత కారాన్ని హి అంటే అస్మాత్ అంటే ఒక హేతు చెప్పారు కదా ఇంకొక అదనపు హేతువును కూడా చెప్తున్నారు వాళ్ళు బాగా గొప్ప స్థానాన్ని ఆక్రమించుటకు మరి ఒక హేతు ఏంటంటే వాళ్ళు ఏ రద్ బ్రహ్మా ఈ బ్రహ్మను ప్రథమ ప్రథమా ఏకవచనాన్ని భోవచన అగ్ని ప్రథమ వాయుప్రథమ ఇంద్ర ప్రథమ అంటే ఎవరైంది ప్రథమా ప్రథములుగా ప్రథములుగా అంటే అర్థమంటే ముగ్గురు ప్రథములు ఏదవుతారు ముగ్గురుల మళ్ళీ ఎవడో ఒకటి అలా కాదు ప్రధానా సంత ఇత ప్రధానులుగా ఉంటున్నవారై అని అర్థం ప్రథములు అంటే ప్రధానులు ఎందుకంటే అక్కడ ప్రథమ అన్నదాన్ని ఆ ముగ్గురు దేవతలకి తగ్గ విధంగా ప్రథమాహని విభక్తి మార్చుకోవాలి తేనుంది కదండి తేనుంది కనుక ప్రథమాహని మార్చుకోవాలి ఈ ప్రథమాహ ఎలా వచ్చిందంటే నేను చెప్పిన విధంగా అగ్ని ప్రథమా వాయుస్ ప్రథమా అజ్ఞ ఇంద్ర వాళ్ళు ఆ మహాపుణ్యాత్ములు ఎందుకంటే వాళ్ళు సగుణ బ్రహ్మే ఎక్కడమంటే సగుణ బ్రహ్మ ఆ సగుణ బ్రహ్మకు చాలా దగ్గరగా వెళ్ళి ఆ బ్రహ్మతో సంవాదాధికము చేసినారు అంటే కథలో అలా చెప్పిన దాని అభిప్రాయం ఏమిటంటే సగుణ బ్రహ్మోపాసనని బాగా చేసినారు అగ్ని వాయువు ఇంద్రుడు కూడా మళ్ళీ ఇంద్రుడికి ప్రత్యేకత ఏమిటి వీళ్ళింద్రుడి యొక్క గొప్పతనం సగుణ బ్రహ్మోపాసన దగ్గర ఆగిందే ఇంద్రుడి యొక్క గొప్పతనం ఇంకో అడుగు ముందుకు ఆ సగుణ బ్రహ్మ ఉపదేశము కూడా పొందుత అనేది ఇంద్రుని యొక్క ప్రత్యేకత ఇది వాళ్ళకున్న ప్రాథమ్యం ప్రథమత్వం అంటే ఏమిటి దీ అనమాట కాబట్టి ఆ సగుణ బ్రహ్మని చక్కగా ఉపాసన చేసుకుని తర్వాత ఆత్మరూపంగా ఆ విద్యను పొందుతారో వాళ్ళే మహాత్ముడు అనబడు అనబడుదుడు అనే విషయం కూడా మనకి దీని నుంచి స్పష్టమవుతున్నది విదాంచకార చూడండి తే ప్రథమ విదాంచకార అంది దాన్ని రెండు రకాలుగా దాన్ని రెడ్జుస్ చూసుకోవాలి తేని విడగొట్టాలి అగ్ని వాయు ఇంద్ర ఇంద్ర ప్రథమ విధాంతకార అలా అయినా చేయాలి లేకపోతే పేరు బహువచనంగా అట్టి ప్రథమహాని ప్రథమా కింద విధాన్ చకారాన్ని విధాన్ చక్రుః కింద మార్చుకోవాలి సార్దార్ట్ విధాన్ చక్రు రీత్యేతం ఈ చకారా చూసేదో చేయడం అని అనుకున్నారు అక్కడ చేయడం తెలుసుకోవడమే లిట్టులో ఆ క్రూ వచ్చి పక్కన చేరుతుంది అష్టంలో మార్పు ఉండదు బ్రహ్మేతి ఏమని తెలుసుకున్నారండి బ్రహ్మ ఆ యక్షము బ్రహ్మయే అని తెలుసుకున్నారు అది తర్వాత మాత్రం తస్మాత్వా ఇంద్ర అతితరామివా అన్యాన్ దేవా మళ్ళీ వయంట నిశ్చయముగా తస్మాత్ అందువలన ఇంద్రుడు మిగిలిన దేవతల కంటే ఎక్కువ స్థానంలో ఉన్నాడు ఇందాక ఏమని చెప్పారు అగ్ని చెప్పారు ఇప్పుడు అగ్ని వాయువుని డ్రాప్ చేసి ఇంద్రుడికి ప్రధాన స్థానాన్ని ఇస్తున్నారు అందువలన అందువలన అనగా ఇందువలన మళ్ళీ కదా సహీ హీ బికాజ్ సహ ఆ ఈ బ్రహ్మను నేదిష్టం పస్పర్ష అందము సహ్యేన ముగ్గురులో ఇతడు బాగా దగ్గరగా బ్రహ్మను స్పృశించినాడు అదే ఒక హేతు ఇంకో హేతు సహ్యేన ప్రథమో విదాచకారీ ఇంకో హేతు హీ బికాజ్ అతడు ఇంద్రుడు ఈ బ్రహ్మను ఈ అక్షమును బ్రహ్మ అని మొట్టమొదటి వాడుగా తెలుసుకోలేను అగ్నివాయువుకి తెలియలేదు ఇతనకే తెలిసింది ముందు కాబట్టి ఇంద్రుడికి సర్వదేవతలలోనూ శ్రేష్ఠత్వం వచ్చి వచ్చింది యస్మాత్ అగ్నివాయు అపి ఇంద్రవాక్యాదేవ విధాంచ ఈ యక్షము బ్రహ్మయే అని అగ్నికి వాయువుకి ఎలా వాళ్ళే డైరెక్ట్ గా తెలియలేదు వాళ్ళకి అలాగే ఇంద్రుడు చెప్తే కాబట్టి ఇంద్రుని యొక్క వచనము వల్లనే అగ్నివాయువులు ఇద్దరూ తెలుసుకోగలిగారు ఇంద్రుడు ఎలా తెలుసుకున్నాడు ఇంద్రేనహిం బ్రహ్మేతి ఇంద్రుడి వల్ల ఇంద్రుడి చేత మొట్టమొదట నినబడినది మొదటి శ్రవణం ఇంద్రుడు చేశాడు ఉమ యొక్క వాక్యము వలన అది బ్రహ్మ తెలుసుకున్నాడు శృతం అంటే వినబడినది అంటే తెలియబడినది అనే అర్థం వేదంలో చదివి తెలుసుకున్నాడు అని అందరూ వీణి తెలుసుకున్నాడని అంటారు వేదంలో అలాగే అంటారండి దాని పేరే శృకీ ఈ లిపిలు తర్వాత వచ్చాయి ముందు భాష తర్వాత లిపి ఉంటుంది ముందు లిపి పుట్టిన తర్వాత భాష పుట్టదు మనకు అలాగా ముందు లిపి తర్వాత పిల్లలకి పిల్లలంటే వీళ్ళు స్కూల్లో స్కూల్లో వేయక ముందు పిల్లలకి ముందు అమ్మ భాష వస్తుందా లీప్ వస్తుందా ముందు భాష వస్తుంది తర్వాత లీప్ వస్తుంది సర్వత్రా అంతే ఇప్పుడున్న బైబిల్ కూడా నాలుగు వందల యాభై తయారైంది నాలుగు వందల వచ్చి వెళ్ళిన నాలుగు వందల బైబిల్ తయారైంది బైబిల్ ఒక రూపం కాదు ఐదు రూపాలు తయారాయి లో కాసు మ్యాథ్స్ ఐదు ఐదు గ్రహంస్ వచ్చాయి కొద్ది కొద్ది వాటిలో అంటే ఈ ఐదు వర్షంస్ ఎలా వచ్చాయంటే సమాజంలో ఆ క్రీస్తు యొక్క గాథలన్నీ బాగా సమాజంలో బాగా ప్రచారాన్ని పొంది ఉన్నాయి ఎలాగైతే ఇక్కడ యక్షగానములు ఒగ్గు పాటలు పేర్లతోటి ఏవేవో ఫోక్ లోర్లో ఆ స్టోరీస్ అన్నీ ఉంటాయో అలాగే క్రీస్తు యొక్క మహిమను వర్ణిస్తూ కథలు కథలు లేకపోతే మహిమలు చెప్పేటువంటి వాక్యములు సమాజంలో బాగా ప్రశస్తిలో ఉండగా వాటి అన్నిటినీ కూడా క్రోడీకరించి లోకస్ట్ అనే ఆయన ఓ వెర్షన్ తయారు చేశాడు మ్యాథ్ చూస్ అనే ఆయన ఇంకో వెర్షన్ అలా వచ్చింది బైబిల్ నాలుగు తర్వాత వచ్చింది బైబిల్ అప్పుడు ఆ వచ్చినప్పుడు బైబిల్ శృతి రూపంగా ఉండేది అదే లిపి ఉండేది కాదు లిపి వచ్చేప్పటికీ ఇంకో యాభై ఏళ్ళు బట్టి ఐదు సంవత్సరాల తర్వాత ఫస్ట్ వెర్షన్ ఆఫ్ బైబిల్ ఇన్ ఆర్మాయిక్ లాంగ్వేజ్లో వచ్చింది కాబట్టి ఇవి ఇలా ఈ వేదాలు అలా వచ్చినవి ఇటు వచ్చి వేదాలకి రెండు వేలు కాకుండా ఇంకో రెండు వేలో ఇంకో పది వేలో వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది బట్ దిస్ ఈజ్ హౌర్ శృతి కాబట్టి జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ విని తెలుసుకోవడమే ముఖ్యం చదివి తెలుసుకోవడం ఉండదు అంచేతనే గురుదేవులు ఏం చేస్తారంటే మామూలుగా ఒక అటు రాసేసి దాన్ని సైక్లో స్టైల్లో లేకపోతే జిరాక్స్ వచ్చేసి అందరికీ పోస్ట్ చేయడం అలా ఉండదు అందరూ కూర్చొని తెలుసుకోవడం అదే పద్ధతిలోనే ఉంటుంది ఇంద్రుడు అలాగే చేశాడు ఇంద్రుడు చెప్పగా ఈ అగ్నివాయువులు ఆ విధంగానే తెలుసుకున్నారు ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది యూనివర్సిటీల్లో వాడు రాసేస్తారు ప్రొఫెసర్ గారు కూర్చొని రాసేస్తారు రాసేసిన దాన్ని సైక్లో స్టైలింగ్ చేసేసి కాపీలు తయేసి ఈ అడ్రస్కి కౌన్ చేస్తారు అది వీళ్ళు చదివేసుకుంటారు కాబట్టి ఎడ్యుకేషన్లో రిటర్నే ఉంటుంది ఇది మాత్రం రిటర్న్ కాదు లిజండ్ తస్మాద్వై ఇంద్రతరామివాబట్టి ఈ కారణం చెప్తానే ఇంద్రుడు ఇతర దేవతలను బాగా అతిశయించి ఉన్నవాడు అది ఓకే ఇతర దేవతలను చాలా అధికముగా అతిశయించి ఉన్నారు ఇవ శబ్దాన్ని మళ్ళీ అనర్థకం వేసుకోవాలి ఇవక వేరే అర్థం లేదు లేదా ఏవ తప్పనిసరిగా అతిశయించి ఉన్నారు అని ఉన్నాడు ఇంద్రుడు సహ్యేదిస్పర్శ సహ్యేమో ఈ వాక్యం పైన చెప్పిన వాక్యంలో అర్థం చెప్పడం అనేది అలాగే ఇక్కడ కూడా మీరర్థం చూసుకోండి शा शा यदे विुतुतम आदेश है तपबोय त అపరమాత్మకు ఉపదేశము ఆదేశ అంటే ఉపదేశానర్థం ఏష ఆదేశపదేశము ఆదిశ్యతే ఆదేశ ఉపదిశ్యతే ఉపదేశ ఓకే ఇది పరమాత్మ ఉపదేశము ఏమిటి ఇదంటే ఇది ఇదంటే ఇది అంటే వస్తున్నాయి విద్యుతో వ్యుతదా ఇది మెరుపు మెలిసిందా అన్నది ఒక ఉపమ ఉపదేశం ఒక పోలిక ఉపమ చెప్తున్నారు ఆ పరమాత్మకి పోలిక చెప్తున్నారు ఇప్పుడు ఆ యక్షము రూపంగా పరమాత్మ ప్రకటమైనది కదా ఆ యక్షం వాళ్ళ ముందు ప్రకటమైంది అంత ధ్యానమైంది ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని ఇప్పుడు మన కోసం యక్షం కావాలంటే అక్కడి నుంచి వస్తుంది కాబట్టి మీరు యక్షం కోసం ఎదురు చూడకండి కథలో అలా మీరేం చేస్తారంటే మీకు ఆ పరమాత్మ కనపడి మళ్ళీ అంతర్ధానమయ్యాడు ఎలా అయితే యక్షము దేవతలకు కనపడి అంతర్ధానమైందో అలా అలాంటి ఉపదేశం ఒకటి శృతి మన కోసం కథ అయిపోయింది ఎదుట ఉపదేశం ఉంటే విద్యతో వ్యు కదా అని క్లృతం అంటే మెరుపు మీరేసింది మెరుపు మెరుస్తుంది కదండి మెరుపు మెరిసి కట్ కట్ కట్ అలా కొద్దిసేపు మెరిసి ఏమవుతుంది ఆ దేవుడు అంటే అలా ఉంటుంది అని ఒక ఉపదేశం ఓకే అది దాని మీద ఇక్కడ భాష్యం మీరు రుదురు ముందు నా పాండిత్యం మీకు ప్రదర్శన చేసి తర్వాత భాష్యాన్ని కొట్టుకుంటారు అది కొట్టాలంటే అమౌంట్ అది దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది ఇట్ ఈస్ రాట్ ఈజీ ఇంకొకటి నియమిషద ఇది ఎలాగో తెలుసిన ఐ థింక్ సో హృష్ణ గారు ఇలా కళ్ళు చూసి తెలుసు చూస్తారు వాళ్ళు ఆ పరమాత్మ అల్లా ఇది అధిదైవతం దేవతకు సంబంధించిన ఉపదేశము ఓకే ఉపనిషత్తులు అలాగే ఉంటాయి ఉపనిషత్తుల సందర్భంలో దేవాలయం ఉండదు దేవాలయం తర్వాత వచ్చింది నిజానికి హిస్టరీ జాగ్రత్తగా జరుగుతున్నట్లయితే ఉపనిషత్తులలో ఉండే తత్వాన్ని దేవాలయం స్టేజ్కి తీసుకురావడంలో దేర్ ఇస్ ఏ రివల్యూషన్ నాట్ రెవల్యూషన్ రివల్యూషన్ ఆ రివల్యూషన్లో దేర్ వాజ్ ఎ రెసిస్టెన్స్ ఆల్సో ఉపనిషత్తుల్లో చెప్పిన పరమాత్మ దేవాలయానికి ఎందుకంటే అలా అక్కర్లేదు లివ్ ఇట్ వెరిటీ అని కొంత రెసిస్టెన్స్ ఆ స్టేజ్లో బట్ ఇప్పుడు మనకి ఎలా అయితే ఇప్పుడు తమిళనాడు వెళ్ళారనుకోండి అన్ని దేవాలయాల్లో రంగురంగుల గోపురం ఉంటుంది ఆ గోపురం అంతా ఎలా మల్టీ కలర్ మొసాయిక్ ఉంటుంది తెలిడోస్కోపిక్ గోపురాలు నేను నిన్న శ్రీరంగంలో ఉన్నా శ్రీరంగం వెళ్ళాను సో కొల కోయంబుతూరు వెళ్ళి శ్రీరంగం వెళ్ళి వచ్చాను అనమాట ఆ శ్రీరంగం గోపురం ఉంటుంది అన్ని అన్ని దేవతలు ఉంటాయి జయుడు విజయుడు శక్తి ఇది అది క్షేత్రపాలకులు ఆవులు గోవులు కల్పవృక్షము ఎన్ని రకాల బొమ్మలు ఉంటాయి లోపలికి వెళ్తే పెద్ద బొమ్మ ఉంటుంది వెంకటేశ్వర స్వామి లేకపోతే శ్రీరంగస్వామి అవతారు సో ఈ స్టేజ్ రావడానికి ముందే ఉంది నిర్గుణ నిరాకార నిష్క్రియ నిరంజన పరబ్రహ్మ అక్కడి రావడానికి మధ్యలో ఎన్ని స్టెప్స్ ఉంటాయో మీరు ఆలోచించండి సో దెర్ వాజ్ దెర్ వాజ్ ఎ రెసిస్టన్స్ ఆల్సో విల్ రోడ్ వాంటేట్ అని రిసిస్టన్స్ కూడా ఉండే ఆ రెసిస్టెన్స్లన్నీ దాటుకుని దాటుకుని ప్రస్తుతం బాగా రూపము అనేది బాగా ఫిక్స్డ్ ఇది ఈ రూపమును ఫిక్స్ చేసినటువంటి ఘనత ఘనతనాలా లేకపోతే మరి ఆపోజిట్ అనాలో మీర మెయిన్స్ అండి అది రామానుజాచార్యులకు దక్కుతుంది ఈ రూపాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అంటే ఉపనిషత్తుల్లో ఉండదు ఉపనిషత్తులు చేసి వేదం చేసి వెళ్తే ఏ రూపము కనపడదు అసలు రూపమే కనపడదు మరి ఆయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అంటే ఏదో చెప్తారు హిస్టారికల్గా వెస్టర్న్ ఇన్ఫ్లయన్స్ అండ్ ఆల్ దాట్ జైన్ జైన్ జైనులు మనకంటే ఈ రామానుజులు వీళ్ళందరికంటే కూడా ప్రాచీనులు జైనులు జినుడు జిన మహాశయుడు ఆయనకే అర్హతడు అనే పేరుంది మహావీరుడని ఆయన బిరుడు ఆ జనుడికే మహావీరుడని బిరుడు ఆయన రూపం జైను దేవాలయాలు చూశారు ఎప్పుడైనా మీరు మీకు అక్కడ రూపానికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది జన అంచేతనే మీరు శ్రవణం వెళ్ళకూడదే విని ఉంటారు పెద్ద మూర్తులు బాహుబలి ఇత్యాది అసలు రూపం అంటే జైనులు జైనులతో పోటీ హిందువులు హిందువులతో పోటీ జైనులు అలాగే మూమెంట్ అలా వచ్చింది దాంట్లో భాగంగా రామానుజాచార్యులు దాన్ని గట్టిగా పట్టుకుని ఆ రూపాన్ని ప్రదర్శన కానీ ఇక్కడైతే మటుకు అసలు ఇదే చాలా ఎక్కువ రూపం ఆ పరబ్రహ్మను పట్టుకుని యక్షణమనుక అది అలా కనపడి మాయమైపోయిందన్న దానికి దృష్టాంతాలు రెండు చూపించటం ఇదే ఆల్రెడీ ఇట్ ఈజ్ క్రిస్టలైజింగ్ ద రియాలిటీ రియాలిటీకి ఏ పరిచ్ఛేదాలు లేనిది అనంతమైన తత్వాన్ని దానికప్పుడే కొన్ని ఉపాధులను మనం పోగ్గు చేసినట్లయినాయి ఇట్స్ అ రివల్యూషన్ ఇప్పుడు ఆ అధిదైవతమైన అంటే దేవతను ఉద్దేశించి చెప్పేటువంటి దేవత అంటే పరమాత్మ పరమాత్మను ఉద్దేశించి చెప్పేటువంటి ఉపదేశములు ఏమిటి ఉపదేశం చేస్తున్నారు పరమాత్మ ఇలా ఇల్లా ఇలా ఉంటుందని ఉపదేశం చేయడం కుదరదు ఇక లోకంలో కనపడేటువంటి దృష్టాంతాలను పెట్టుకుని పరమాత్మ ఈ దృష్టాంతములను పోలి ఉండును సుమా అని ఉపదేశం చేస్తున్నారు నిన్నే ఉపమానోపదేశము ఉపమాలను ఉపదేశం చేస్తున్నారు ఉపమా ఉపమా అనకూడదు ఆ పాముద నుండి అకారాన్ని తీసేయకూడదు స్పష్టంగా విడదీసి పలకే ఉపమా కాళిదాసృత్రహ్మణ ఉపమోపదేశ అది మంత్రం ఉంది కదా తస్యేష ఆదేశంటే ఆ పరమాత్మకు ఆ పరమాత్మ అంటే ఏమిటి ఏ పరమాత్మ గురించైతే మనం ప్రస్తుతంలో చర్చిస్తూ ఉన్నామో ప్రకృతము ఆ పరమాత్మకు ఇది ఆదేశము ఆదేశం అంటే ఉపదేశము ఏమిటి ఉపదేశమో తెలిసినా ఉపమ పోలిక పోలికని చెప్పడం ఆ పోలికను పెట్టుకుని మీరు పరమాత్మని భావన చేసుకోవాలి పోలికలు అంటే అలాగే ఉంటాయి మీకు అలాగా భావనే అలాగే బొమ్మలు తీసినట్టుగా అక్కలా ఇప్పుడు పరమాత్మని భావన చేయమంటే కడుమూసులు అడుగు తలకాయ ఇది తిరిగి వంటి చెవులు ఉండాల అలా అక్కర్లేదండి ఇట్ ఈజ్ అనంతమైన మహాశక్తి కలిగిన జగదధిష్టానమైన తత్వము సరిపడదండది ఆ భావన సరిపడ రూపం ఉండాల అక్కర్లా అలాగే ఇక్కడ కూడా ఆ ఉపమ్మని చూసుకుని మీరు భావన చేసుకోవాలి రూపం ఉండక్కర్లా ఈ మాట అలా గట్టిగా చెప్పారంటే ధ్యానం చేయాలంటే రూపం ఉండాలి అనో ఆర్గ్యుమెంట్ ఉన్నాయి ఇట్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ నిరూపమస్య బ్రహ్మణి ఎవరి ఆదేశం అంటే వెళ్ళండి చూడండి పరమాత్మకు పోలిక లేదు అన్ని రూపము పోలికుంటే పరమాత్మ రెండోది అవుతుంది ద్వితీయం అవుతుంది పోలికే లేదనుకోండి ఇప్పుడు పరమాత్మ పరమాత్మ వంటిది అంటే ఇప్పుడు ఎన్నో రెండయి పరమాత్మకు పోలిక అయినప్పటికీ భక్తుల అనుగ్రహించుట కొరకై వాడు భావన చేసుకున్నట కొరకై ఏదో ఒక పోలికను ఉపదేశించుట కొరకు శృతి ప్రవర్తిల్లుతున్నది అటువంటి పోలికలను ఉపదేశించుట అనేది ఏది కాదో దానికే ఆదేశము అని పేరు అంటే దానికి ఆదేశం అని ఇక్కడ ఈ సందర్భంలో పేరు ఓకే ఇంతది ఎందుకండి ఆ ఉపమానము అంటే ఎత్తుతో ప్రారంభం ఎత్ అంటే ఏదైతే అని తెలుగు అనువాదం ఏదైతే అంటే అర్థం ఏటో తెలుసునండి ప్రసిద్ధమైనది అని అర్థం ఎందుకంటే ప్రసిద్ధమైన దాని అనలా ఎత్ అనే సర్వనామాన్ని వారత అది ప్రసిద్ధం కాకపోతే ఎత్ అని చెప్తారా చెప్పడం అది తెలుసుకో అనగానే ఏకనే అడిగారు అనుకోండి ఏదైతే అని మొదలుపెట్టే అర్థం ఏంటి దానికి నేను చెప్పగానే మీకు తెలిసిపోతుందని అర్థం చెప్పగానే తెలిసిపోతుందంటే అర్థం అది ప్రసిద్ధమైనది అయ్యి ప్రసిద్ధం ప్రసిద్ధి ఎంతది ప్రధానికి అర్థం ఎదుతట్ ఏదైతే ఇది కాదు అంటే చాలా ప్రసిద్ధమైనది మీరేం ఎత్తుక్కోకర్లేదు కాస్త తపసు చేయక్కర్లేదు ఏం చేయక్కర్లేదు కొంచెం ఆ మనస్సు పెట్టి చూడగలిగితే ఇదిగో మీ కడ ముందే కనపడుతూ ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని బుద్ధికి తెచ్చే పోలిక ఉపమానం అదేమిటది ప్రసిద్ధంలోకే ఏమిటది విద్యుతో వ్యద్యుతత్ అది మంత్రం పక్కన ఆ కూడా ఒకటి ఉంది ఓకే ఇప్పుడు దీన్ని మనం సెటిల్ చేయాలి విద్యుత వ్యద్యుతత్ విద్యుత అని ఉందనుకోండి అది షష్ఠీయకవచనం విద్యుత్ శబ్దం విద్యుత షష్ఠీ ఏకవచనం విద్యుతత్ అనేది ద్యు అనే ధాతు వి ఉపసర్గ ఆ అన్నదే అరాగమం లంగ్ ప్రథమ పురుష ఎక్కవచ్చు ఓకే లంగ్ అంటే పాస్టెన్స్ వేదమంత్రాలకు రూల్ ఉంది అదేంటంటే పాస్టెన్స్లన్నీ ప్రజెంటెన్స్ లో పెట్టుకోండి బభూవారు ఉంటే భవతి పెట్టుకోవాలి అభవత్తరుంటే భవతి అని పెట్టుకోవాలి సో అది దాని పద్ధతి సూర్యో బభూవారు ఉందనుకోండి సూర్య భవతి వేదమంత్రాలకి అది ఒక రూల్ బహువా బహువా అని ఏమో ఉండదు అక్కడ ఒకే బహువా అని ఉన్నా మీరు భవతీని పెట్టుకోవాలి కాబట్టి అంటే లంగ్ కానీ మీరు లట్లో పెట్టుకోవాలి మెరీసాను వ్యుతతంటే మెరీసాను ప్యాక్స్ లట్లో పెట్టుకోండి మెరుస్తున్నది దేనిని అని మీరు మీరు అవడం మెరుగుట అన్న దానికి సకర్మ ప్రక్రియ ఏమీ కాదు కూడా అకర్మక క్రియని సకర్మక క్రియగా మీరు భావన చేసి ప్రశ్న అడగండి మీరు వస్తున్నది ఏమిటి మీరు వస్తున్నది మీరు పును మీరుస్తున్నది కర్మను తెప్పించినట్లు సంథింగ్ లైక్ దాట్ నేను అనుకుంటున్నాను నేను ఇంకే యాంటిసిపేట్ చేసి చెప్పేసి తర్వాత అవసరమైతే మార్పు చేసుకోవచ్చు విద్యోతనం కృతవత్ విద్యోదనం మేరుపును మెరిసీ నది అంటే అర్థం ఏంటండి మెరిసే నది అని అర్థం చేసినది మెరుపును మెరీయడం ఏమిటి మెరుపును చేసినది ఇతనున్న విద్యుతో విద్యోతనం విద్యుతో విద్యోతన ఇప్పుడు విద్యుత వ్యద్యుతత్ అన్నది అది యుక్తియుక్తంగా ఉండదు ఎందుకు యుక్తియుక్తంగా విద్యుత మెరుపుతీగ వలన పంచమి చూసారా స్వప్లో కాలేయడానికి ఎంతో టైం పట్టదు విద్యుత పంచమి మెరుపుతీగ వలన వ్యద్యుతత్ మెరియుతను చేసినది అని చెప్పుటప్పుస ఎందుకంటే బ్రహ్మ స్వయం ప్రకాశము కాదు పరప్రకాశ స్వయం ప్రకాశము పరప్రకాశము కాదు ఇప్పుడు మెరుపు తీగ వలన మెరిసినదే అన్నారు అనుకోండి అంటే ఇక్కడ మెడిసిన్ ఒకటి ఉంటుంది ఈ దీని గుండే మెరుగు ఆ మెరుగు మెరుపు ఆ మెరుపు తీగ నుంచి వచ్చింది అలా కుదురుతున్నా చెప్పడం అలా కుదరని చెప్పడం కుదరలేదు అలా చెప్పారనుకోండి ఎక్కడేమవుతుంది ఇక్కడున్న మెడిసిన్ అది తన మహిమ చేత మెడిసిన్ అట్టు కాలేదు ఇంకొక దాని మహిమ చేత ఇది మెడిసిన్ అట్లు అయినది విద్యుత పంచమి కాబట్టి పరబ్రహ్మ ఈ మెరుపుని పోలి ఉన్నది అంటే పరబ్రహ్మం మరో వల్ల ప్రకాశిస్తున్నాడనే పొరపాటార్థం వస్తుంది అలా రాకూడదు తర్వాత ఈ ఉపమానంలో కూడా మెరిసిన్ అది చుట్టూ మెరిసిన్ దీనివల్ల మెరిసినది నిరూపవాలన్న నెరిసినది రెండు ఉన్నాయండి అక్కడ రెండు లేవు ఒకవేళ రెండున్నాయన్నట్టుగా చెప్పినట్లయితే తప్పు అంచేత ఆయన అలా అంటున్నారు విద్యుతో విద్యో విద్యుత విద్యోతనం కృతవత్ విద్యుత విద్యుతత్ విద్యోతనం కృతవత్ ఇచ్చేత అనుపపన్నమిటి విద్యుతో విద్యోతనం ఇది కల్ప్యతే కావున వ్యద్యోతత్ను విద్యోతనంగా మార్చుకోవాలి పంచమీని షష్ఠీగా మార్చుకోవాలి అంటే మెరుపు తేగ యొక్క మెరుపు అది ఇప్పుడు చెప్తున్నా చూడండి వ్యద్యుతత్ అనుంది అంటే మెరిసినది దేని వలన మెరిసినది విద్యుత విద్యుతత్ మెరుపు తేగ వలన మెరిసిన్ అది అని చెప్పారనుకోండి అప్పుడు ఈ బ్రహ్మకి ఈ మేరిసీ నది పోలిక పెడితే పరప్రకాశం అవుతుంది కాబట్టి పంచమీ వేసి విద్యుతత్వర్భు కింద చెప్తే అది ఉపపన్న యుక్తియుక్తంగా ఉండదు కాబట్టి మీరేం చేస్తాడు ఈ మేరిసీ నది అన్నదాన్ని మేరుపు కింద మార్చుకోండి మార్చుకుని విద్యుత అనే పంచమీ విభక్తిని అప్పుడు మెరుపు తీగ మీరుపు అని అర్థం అవుతుంది అప్పుడు అది స్వయం ప్రకాశము మెరుపు తీగ యొక్క మెరుపు అంటే ఏంటండి అది తనంత తానే మెరుస్తోంది ఇది స్వయం ప్రకాశము అది పరబ్రహ్మకి పోలిక యోగమే అది నాకు గుర్తుంది ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఎందుకంటే దీంట్లో ఉన్న ఇబ్బంది దీన్ని తెలుగు రాసినప్పుడు ఉన్న ఇబ్బంది నేనంతా జాగ్రత్తగా పరిశీలించి రాశాను ఆ పంచమే షష్ఠి అనేది ఇప్పుడు గుర్తొచ్చింది నాకు కింద పాపం ఆయన రాశాడు పంచమిని తీసుకున్నట్లయితే మెరుపు తీగ నుండి మెరుపు వచ్చింది అనే డివిజన్ వచ్చేసి అదే అనుపన్నమవుతుంది బ్రహ్మ స్వయం ప్రకాశము కాబట్టి షష్ఠీని తీసుకో షష్ఠీని తీసుకుంటే విద్యుతా విద్యుతత్ అనేదానికి మెరుపు యొక్క మేదిసేనది ఏమండి ద్వితీయ కర్మార్థం ఉంటుంది కర్తృ కర్మణో స్కృతి అనే సూత్రం చేత కృ కృప్రచయం పరంగా ఉన్నప్పుడు కర్తకి కర్మకి కూడా షష్ఠీ వస్తుంది ఇక్కడ కృత్రచయం పరంగా లేకపోయినా షష్ఠీకి కర్మానర్థ కర్మని షష్ఠీ అంటారు కాబట్టి విద్యుత విద్యుతత్ అన్నప్పుడు ఆ షష్ఠీని అంటే విద్యుతహాన్ని పంచమీగా తీసుకోవద్దు షష్ఠీగా తీసుకుని షష్ఠీని కర్మగా తీసుకుంటే మేరుపును మేరిసినది అంటే మేరుపును చేసినది అని అర్థం విద్యోతనం కొరతవట అనే అర్థం అలా వచ్చింది ఇంకా ఆ ఉంది ఆ అంటే పోలికని చెప్తుంది ఆ ఇత్యుపమార్థే అది ఉపమార్థే ఉపమార్థ అంది అలా కూడా ఓకే అలా ఉండొచ్చు ఉపమానే అర్థముందు ఉన్నది లేకపోతే ఉపమానే అర్థము గలది సో ఆ అన్నదానికి ఉపమా అనే అర్థము పోలికన అర్థం విద్యుతో విద్యోతనమివాద్యుతో విద్యోతనమివ ఇత్యర్థ అంటే నీకు తెలియదు ఏమిటంటే విద్యుత విద్యుతత్ ఆ అన్నదానికి విద్యుతో విద్యోతనమివా అని మెరుపు యొక్క మెరుపు వంటిది మెరుపు యొక్క గొప్ప ప్రకా అంటే గొప్ప ప్రకాశము నిరుపుతీగ యొక్క గొప్ప ప్రకాశము వంటిది అని అర్థం ఇలాగంటే అర్థం చెప్పడానికి మనకి మరొక సందర్భం కూడా ఇటువంటి అర్థాన్ని చెప్పే సందర్భం దాంతో దీన్ని పోల్చి చూసుకోవచ్చు ఎప్పుడు కూడా ఒక యూసేజ్ ఉందనుకోండి అర్థం చెప్పారనుకోండి మీరు చెప్పిన అర్థాన్ని సపోర్ట్ చేసుకోవటం కోసం అదే పదాన్ని మరొక చోట యూజ్ చేసిన యూసేజ్ని మీరు దాని మీ ముందు పెడతారు చూడగా ఈ పదాన్ని ఇదే అర్థంలో కూడా వాడారు చూసుకో అలాంటి చూపిస్తున్నా యథా చతురే చర్శనా ఇంకొక శృతి అంటే భగవాలం యొక్క శృతిలో కూడా ఈ విధంగానే చెప్పారు ఏమని ఇది చాలా ముఖ్యమైనది మన దీన్ని మిస్ అయి కూర్చుంటారు మన పద్దయ్య ఈ వేదాంత విద్యార్థులు స్టూడెంట్స్ ఉంటారు చూసే ఇలాంటివి మిస్ చేస్తారు దాని కథలోకి ప్రోసెస్ ఇంకేం లేదు ఉపనిషత్తు అయిపోయింది ప్రథమ భాగంలో అయిపోయింది ఏదంటే ఆ కథని పక్కన పెట్టేస్తారు ఇది చాలా క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇక్కడ వ్యాకరణ దృష్ట్యా క్రిటికాలిటీ మీకు కనబడుతూనే ఉంది వస్తువు కూడా చాలా క్రిటికల్ దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి ఒకటి ఈశ్వరుణ్ణి భావన చేయాలంటే మీరు ఇంక నుంచి ఫోటోలు లేకపోతే విగ్రహాలు అలాంటివన్నీ ఆవశ్యకమైతే కాదు మీరు పెట్టుకుంటారంటే పెట్టుకోవచ్చు ఇదిగో మీ ముందున్న ప్రకృతినే మీరు ఈశ్వరుని యొక్క దేవాలయంగా స్వీకరించి మీరు పూర్తి చేయగనిందు మీరు భావన చేయండి అందుకే సూర్య ఉదయం భావన చేయండి అలా చేసి పాపం వాళ్ళ ఋషులు వాళ్ళకి సిమెంటు ఇటలు ఇంత టెక్నాలజీ వాళ్ళు ఎక్కడ ఎరుగుదురు ఆ ప్రకృతిని ఈశ్వరు పొగ సరిపెట్టుకు you also one spirit which you can take from them they are very close to the nature mana rava ayipoyam nature ki dooram ayipoyam anjjanana manaki devalayam avasarame undi maneku compound vallu kattadam mundu emo mahatma jittondi viswa oh mahatma annadu devalayam kattavuntunna undi ani ayini teesaledaru appakka nenu unnan toka pakka తీసుకెళ్తే ఆయన వాళ్ళకి సలహా చెప్పాడు నేను ఆశ్చర్యాన్ని ఎంత బుద్ధిమంతుడు రాజకీయాట లేకపోయాయని నేను అనుకున్నాను ఆయన ఏం చెప్పాడంటే చూసి అక్కడేవో ఇక్కడలో వీటేషి ఏదో పెడుతున్నారు ఫస్ట్ యూ కరెస్ట్రక్ ది కాంపౌండ్ వాల్ సలహా చెప్పాడు దెన్ యూ మేక్ ది టెంపుల్ ది వే అంటే వాళ్ళన్నారు కాంపౌండ్ వాల్ మీద ఖర్చు అవుతుందండి అది లోపల అదే మీరు పొరపాటు పెట్టాల్సిన ఖర్చు ముందు పెట్టాలి కాంపౌండ్ వాళ్ళు కట్టేసి తర్వాత టెంపుల్ కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా టెంపుల్ వద్దు అని సహాయ చెప్పాడు సో దట్ ఈజ్ హౌ వీ అండ్ అడాప్ టెంపుల్ కాంపౌండ్ కట్టేసి ప్రకృతికి దీంతో సంబంధం ఉండకూడదు యూ హ్ టు ఐసోలేట్ ఫ్రమ్ ది నేచర్ అండ్ దెన్ వితిన్ ఒక రూపాన్ని పెట్టుకుని దాన్ని ఆరాధించాలి అటువంటి అవసరం ఎవరికి పడుతుందండి ఎవడైతే ప్రకృతిలో ఈశ్వరుణ్ణి దర్శించటంలో వాడికి సామర్థ్యం కొరబడుతుందో వాడికి పోతుంది దిస్ ఈజ్ వన్ పాయింట్ దట్ కమ్స్ అవుట్ హియర్ దర్ ఇస్ అనదర్ పాయింట్ బ్రహ్మజ్ఞానం అన్నది మెరుపు మెరుగూటటువంటిది అంటే మెరుపు మెరుగేటువంటిది ఏంటి ఎవరు తెలుసు ద ఫస్ట్ స్టెప్ ఇస్ ది లాస్ట్ స్టెప్ ఇంకా మళ్ళీ మధ్యలో స్టెప్పులు ఏముండవు మన స్టెప్స్ లేని చోట స్టెప్స్ ని ప్రవేశపెడతారు స్టెప్స్ లేని చోట స్టెప్స్ ని ప్రవేశపెడితే ఏమిటవుతుంది ఒక మెథడ్ క్రియేట్ అవుతుంది on the third one process process and method and all that process or method is what steps in the joke steps in me introduce just a method or process happens method or process consists only time element without method or process there is no time brahma timeless realization of brahma is also timeless కాబట్టి మీరు టైమ్లెస్ రియలైజేషన్ పట్టుకుని టైమ్లెస్ రియలైజేషన్ ఆఫ్ టైమ్లెస్ బ్రహ్మన్ దాన్ని పట్టుకుని మీరు టైమ్ ఫ్రేమ్ వర్క్ లో ప్రవేశపెట్టడానికి దాన్నే అన్నారు మెథడ్ ప్రాసెస్ ప్రక్రియ యు మేక్ దట్ మిస్టేక్ యూ విల్ హ్యావ్ టు అన్మేక్ ఇట్ ఆ తత్వానికి రావాలంటే మనం పెట్టుకున్న ఈ మెథడ్ స్టెప్స్ బిన్ వెన్ వీ గెట్ శాచ్యురేటెడ్ విత్ ఆల్ దాట్ దాన్ని అన్మేక్ చేసి దాన్ని తిరస్కరించి మీరు తత్వానికి రావాల్సి వస్తుంది ఇదంతా కూడా ఫస్ట్ స్టెప్ ఇస్తే లాస్ట్ స్టెప్ ఇప్పుడు పాము చూసి త్రాడు చూసి పాముని భయపడుతున్నాడండి భయము దుఃఖాన్ని కలిగిస్తుంది భయము బంధహేతు సంసారము భయమే సంసారం అంటే భయమేగా ఇన్సెక్యూరిటీ వాడు భయపడుతున్నాడు ఇప్పుడు దాన్ని ఆ భయం నుంచి విముక్తి పొందటానికి మీరేం చేస్తారు ఒక మెథడ్ పెడతారు ఏమిటి రెండు మెథడు అంటే చూడయా దీనికి ఉపదేశము ఆ ఉపదేశాన్ని చేయటానికి ఒక గురువు ఉండాలి ఆ గురువు దగ్గరికి సమధిలో పట్టుకు వెళ్ళాలి అని ఒక మెథడ్ని క్రియేట్ చేస్తారు తప్పేం కాదు ఇట్ ఇస్ ఆల్ బేర్ బట్ హ్యావింగ్ సెట్ దట్ ఇది త్రాడు పాము కాదు అని తెలుసుకున్న ఇజిట్ అెథడ్ is it a, a prolonged process in time or is it an explosion it is an explosion yedi paamu kaadu thraadu anade prolonged methodade no it's just an explosion the first step of that realization is the last step are అయిపోయి అదే అన్నాడంటే అయిపోయిందంటే రియలైజేషన్ అయిపోయిందంటే ఫస్ట్ స్టెప్ ఇస్తే అదే అన్నాడంటే అయిపోయింది నేటి అనేసినాడు భయం పోయింది ఫ్రీ అయిపోయాడు ఇంకా అవన్నీ తర్వాత అదే ఇది పాము కాదురా త్రాడురా అనవసరంగా ఈ కథ అంతా తర్వాత మీకు ఇంకో అదే అని అనగానే ఇది పాము కాదు త్రాడని భయం అయితే పోతుంది కానీ గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంటుంది అది మొదలుపెట్టింది నైంటీ ఫైవ్కి పోయింది సెవెంటీ టూ నుంచే అది మళ్ళీ సెవెంటీ టూకి ఇంకో మూడు నిమిషాలు పడుతుంది కాబట్టి రియలైజేషన్ ఈజ్ నాట్ ఎ మెథడ్ ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్ బికాజ్ ఇట్ ఈజ్ టైమ్ లెస్ లైక్ మెరుపు మెరిసినట్టు యథా సకురుదేవ విద్యుత్తం మెరుపు ఎన్నిసార్లు మెరుస్తుందండి ఒక్కసారి మెరుస్తుంది అంటే మళ్ళీ మళ్ళీగా రేయడం అని కాదు అదిగా దృష్టానం మెరుపు మెరిసినప్పుడు మీరు చూడడానికి ఎంత ఎన్నిసార్లు మీరు చూడాలి కానీ ఒక్కసారి చూడాలి అంటే అది పోరా ఓం పూర్ణమ పూర్ణమి పూర్ణ పూర్ణమచ్చతే